కీర్తన సంఖ్య నూట ముప్పై మూడు బాపు బాపు రాఘవ నీ ప్రతాపం ఏమని చెప్ప పై పై నీ పేరు వినిపారేరు రాకాసులు వాలి నెత్తురు నీటను వాడిపదనిచ్చినమ్ము కూలిచేనొక్క మాటున కుంభకర్ణుని ఈ కొని మాయా మృగమెలా నొరసినమ్ము రాలించేనుత్తర గోపురము పై గొడగులు తొడికి మింటి తాపలు తుంచి దూప తాకినా అమ్ము జడధిమరు దేశాల జలమింకించే ఎడయక కౌసికుని యజ్ఞముగా చీనమ్ము అడరి రావణుని పూర్ణాహుతిగా జెను బెరసియే పొద్దును నీ పిడికిటిలోనియమ్ము సురల భయము బాపి సూటికెక్కెను ఇరవై శ్రీవెంకటాద్రి ఇటు రామచంద్రుడవై పరగగనీయమ్ము పగనెల్ల నీగెను